ఏడాది నిలబడినా వందేళ్ళు నిలబడినా తెలుసుకోదు ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ పెయింటెడ్ డోర్ ఆరోగ్యంగా మనిషి నాకేదో అభివృద్ధి వస్తుంది ఏమిడు అభివృద్ధి వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి అభివృద్ధి అవుతుందా యూఆర్ స్టాండింగ్ బిఫోర్ ఎ పెయింటెడ్ డోన్ అర్థమైందండి నేను చెప్పదలుచుకున్నది అర్థమైందా కాబట్టి భయపడాల్సింది ఏమీ లేడు ఈ సంసారంలో భయపడాల్సింది ఏం లేదు ఏదో వచ్చి ఒళ్ళో పడుతుందని వెయిట్ చేయాల్సింది అసలేమీ లేదు ఏమీ లేదు వచ్చి ఒళ్ళో పడేది ఏమీ లేదు కాదండి పడిందండి ఆయనకి ఏమి పడలేదు మీరు భ్రమపడుతున్నారు కాదండి నాకు పడుతోందండి యు ఆర్ మిస్టేక్ ఏమీ పడలేదు యూ గెయిన్ నథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ యూ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ దట్ ఈస్ ది ఎనివే వ్యపేతభీ ప్రేతమనా వ్యపేతభీ విగత భయ తొలగిన భయము గలవాడవగుము ప్రేతమనాహ చ సన్ భయం పోతే ప్రేమతో నిండిన హృదయము గలవాడవై ఏం పునః భూయ మరద త్వం నీవు తదేవా ఆ రూపమునే చూస్తాము ఏ రూపము చతుర్భుజము శంఖ చక్ర గదాధరం చతుర్భుజ రూపము చతుర్భుజ రూపం చూడాలని అన్నాడు కదా ఈ చతుర్భుజ రూపాన్ని గురించి నేను విస్తారంగా చెప్పాను ఇంకా మళ్ళీ చెప్పట్లేదు అయిపోయింది ఆ చతుర్భుజ రూపమునే చూడు అండ్ ఆ రూపంలో శంఖము చక్రము కదా ఉంటుంది అసలు చతుర్భుజాలు ఏమిటి అది అదంతా సింబాలిక్ ఆ సింబాలిజం ఏమిటి అసలు విశ్వరూపం ఇట్స్ సెల్ఫ్ ఈజ్ సింబాలిక్ చతుర్భుజములు సింబాలిక్ ఆ శంఖం అంటే ఏమిటి సో చక్రం అంటే ఏమిటి గదంటే ఏమిటి ఇవన్నీ కూడా భాగవతం ఏకాదశి స్కంధంలో ఉద్ధవ గీతలో మీకు విస్తారంగా ఇచ్చారు ఉద్ధవ గీతలో భాగంగానో తర్వాత ఉంది మీకు అవన్నీ ఇచ్చారు లక్ష్మంటే ఏమిటి వక్షస్థలం మీద పుట్టుమత్సంకేమిటి ఎవరిథింగ్ మీజకి సో మీకు ఏదైనా అక్కడ చూస్తే ఆ సింబాలిజం అంతా అర్థమవుతుంది మంచిది తవ ఇష్టం రూపం ఇదం ప్రపశ్య నీకు నచ్చినటువంటి రూపాన్ని చూసు చూడు ప్రపశ్య పశ్య ప్రపశ్య ప్రపశ్య అంటే భయం లేకుండా సంతోషంగా నీకు నచ్చిన ఈ రూపాన్ని చూడవలసినది సంజయ్ వాచ మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజు గారితో సంజయుడు చెప్తున్నాడు అంటే ఇక్కడికి శ్రీకృష్ణుడు చెప్పింది పూర్తయింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు పూర్తయింది అంతా డైరెక్ట్ స్పీచ్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అని వైశంపాయనుడు జనమజయ మహారాజుకి చెప్పాడు అని నారదుడు ధర్మరాజుకి చెప్పాడు అని వ్యాసుడు శుకుడికి చెప్పాడు అని నేను మీకు చెప్తున్నాను అని మీరు ఇంకో వాళ్ళకి వెళ్ళి చెప్పచ్చు అలా ఉంటుంది అన్నీ అంతా డైరెక్ట్ స్పీచే ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్మని సజీవ వాచ చిర్జునం వాసుదేవస్త అండ్ మైకు బాగా వస్తున్నా మీకు నాకే ఇబ్బంది కావద్దు నాకే ఇబ్బందిగా ఉంది కంఠానికి చాలా ప్రెషర్ వచ్చేస్తాం ఎన్ని బ్యాటరీలు ఉంటాయి దాంట్లో ఒకటేనా ఏ డబుల్ఏనా ట్రిపుల్ ఏనా ఆ పెద్ద సైజా చిన్న సైజ్ అంటే రెండు చిన్న సైజులు ఉన్నాయి ఏ డబుల్ఏ ట్రిపుల్ ఏ ఆ బహుశా డబుల్ఏ ఉంటుంది నేను తీసుకొస్తాను నా దగ్గర ఆ బ్యాటరీ వేసిస్తే సెట్ అయిపోతుందా ఇలాంటిది ఇంకోటి ఉందేమో అనదర్ స్టాండ్ కొంచెం ఈ పూటకి ఈ క్లాసు ముగిద్దాము ఆ క్లాసు కొనసాగిద్దాము అసలు ఏ కొంచెమైనా వినపడుతుంది పర్వాలేదు ఓకే ఇత్యర్జునము వాసుదేవస్తథోక్ స్వం రూపయామా భూయ ఆశ్వాసయామాసీమైనం భూత సౌమ్యవర్మత్మా ఈ మహాత్మాని తీసుకెళ్ళి వాసుదేవహా దగ్గర పెట్టాలి శ్లోకాల్లో ఆ పదాలన్నీ జంబుళ్ళుగా ఉంటాయి అలా విడిపోయి ఉంటాయి ఆ విభక్తిని గుర్తుపట్టి ఈ మహాత్మాన్ని తీసుకెళ్ళి వాసుదేవహా దగ్గర పెట్టుకోవాలి మహాత్ముడైన వాసుదేవుడు వాసుదేవుడు అంటే వసుదేవపుత్రుడు అని ఒక అర్థం వాసుశ్చ అసౌదేవశ్చ నేను చాలాసార్లు చెప్పాను సర్వ జగత్తుకి అధిష్టానమైన చైతన్యము వాసు అంటే అధిష్టానం దేవ అంటే చైతన్యం సకల జగత్తుకి అధిష్టానమైన చైతన్యము వాసుదేవ మహాత్మ మహాత్ముడు అంటే ఎవరో తెలుసునండి అల్పాత్ముడికే ఆపోజిట్ అల్పాత్ముడు అంటే నేను నాది అని దేహం పెట్టి కూర్చుంటాడు చిన్న ఆత్మ ఎంతరా నీ ఆత్మ అంటే ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ నూట నూట డెబ్బై పౌండ్లో నూట ఎనభై పౌండ్లో ఇది నా ఆత్మ చాలా అల్పమైన ఆత్మ చూడండి కొంచెం పెరిగిందనుకోండి ఆత్మ నేను నా వైఫ్ నా పిల్ల నా కొడుకు కూతురు అంటాడు కొంచెం పెరిగింది వాళ్ళందరినీ ఆత్మలో పెట్టాడు ఇంకా కొంచెం పెరిగిందనుకోండి మా కులం అంటాడు మా కులం ఇంకా కొంచెం పెరిగిందనుకోండి మా మతం వాళ్ళందరూ అయితే మా ప్రాంతం వాళ్ళందరూ అంటారు మా ప్రాంతం మా మతం మా వర్గం అయితే మా దేశం ఉంటాడు ఇంకా పెరిగిందనుకోండి మానవులందరూ ఉంటాడు మహా అంటే పెద్దది ఎంత పెద్దది ఆత్మ శ్రీకృష్ణుడు ఆత్మ ఎంత పెద్దది పెద్ద ఆత్మగలవాడు ఎంత పెద్దది అంటే మానవులందరూ ఆత్మలోనే అంతర్గతమైపోతారు సర్వ మానవులు ఆత్మస్వరూపు ఇంకా పెద్దది ఉంటున్నా సకల ప్రాణులు ఆత్మయే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత సకల ప్రాణులు ఆత్మయే ఇంకా పెద్దది ఉంటుందా ఉంటుంది సకల జగత్తు ఆత్మయే ఆత్మావాయుధము సర్వం సకల జగత్తు ఆత్మే అది మహాత్మ సో మత్తపరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ హే అర్జున నాకంటే అన్యము ఇతరము ఇంకోటి ఏనే నేను ఆ ఉపదేశ సాహస్రలో ఆ శ్లోకం నాకు బాగా గుర్తుంది నా తత్వదృక్ స్వాన్యమ తిరిహి కచ్చిత్ ఉపదేశ సహస్రిని మనం పాఠం చదవడము దాంట్లో ఆ తత్వం తెలుసున్నవాడు తనకంటే ఇతరమనేదాన్ని దర్శించడు సర్వము తన స్వరూపంగానే దర్శిస్తాడు అని మనం అదిగో ఆ అంతటి విశాల హృదయము గలవాడు పెద్ద మనస్సు గలవాడు అది పెద్ద పెద్ద అంటే సర్వమును ఆత్మభావం అయన్ నిజ పరోవేతి గణనా లఘుచేతసా ఉదార చరిత అంటూ వసుధైవ కుటుంబకం విని ఉంటారు వీడు నావాడు వీడు అల్పమైన మనస్సు గలవాడు లెక్కలు వేసుకుంటారు కానీ విశాలమైన హృదయం గలవారికి సకల జగత్తు సప్తమ కుటుంబమే అది చక్కటి వసుధైవ కుటుంబకం కాబట్టి శ్రీకృష్ణుడు ఆయన జగద్గురు జగద్గురువు అంటే ఆయన ఆయన బోధించేటువంటి ఆ ఆత్మతత్వము సకల జగత్తును అంతర్గతం చేసుకునేటువంటి ఆత్మతత్వం సో మహాత్మా వాసుదేవ ఆ వాసుదేవుడు ఇది అర్జునం తథా ఉక్త పైన చెప్పిన విధంగా వర్ణించిన విధంగా ఈ విధంగా చెప్పి స్వకం రూపం దర్శయామాస లేకపోతే ఇతి అర్జునముక్వా తథా మరియు అర్జునునికి తన యొక్క సౌమ్యమైన రూపాన్ని చూపించినాడు స్వకం రూపం దర్శయామాస భూవ్య మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి అంటే అభిప్రాయం ఏమిటి మధ్యలో ఈ ఘోర రూపం అడ్డొచ్చింది ఆ ఘోర రూపాన్ని ఉపసంహారం చేసేసి మళ్ళీ సౌమ్య రూపాన్ని చూపించినాడు అంతేకాకుండా అర్జునుడు భయపడి ఉన్నాడు భయపడ్డవాడు ఆ భయహేతువు తొలగిపోయినా కూడా భయం సాగిపోతూ ఉంటుంది భయం భయహేతువు పోయినా కూడా వీడు ఇంకా భయపడుతూనే ఉంటాడు ఇప్పుడు భూకంపం వచ్చిందనుకోండి ఏదో ఎలా కొద్దిగా కదులుతుంది వీడు భయపడిపోతాడు ఎంతసేపు కదులుతుంది పది సెకండ్లు కదుతుంది కానీ వీడు పది రోజులు భయపడతాడు భయం చాలా డేంజర్ అండి భయపడకూడదు భయం మంచిది కాదు ఆ విధంగా భయపడిపోయినటువంటి అర్జునుణ్ణి ఓదారుస్తున్నాడా ఆశ్వాసయామాసచ భీతమేనం భయపడి ఉన్న ఈ అర్జునుణ్ణి ఓదార్చాడు ఎలా ఓదార్చాడు పునః సౌమ్య వపు తిరిగి మరలా ప్రసన్నమైన రూపము అయ్యి ఆ విధంగా తనని తాను అర్జునుని ముందు ప్రకటించుకుని అర్జునుణ్ణి ఓదారుస్తున్నాడు సింపుల్ సింపుల్ శ్లోకం భాష్యకారులు ఏమంటారో చూద్దాము ఇతి ఏవం అంటే ఈ విధంగా అర్జునం అర్జునుణ్ణి ఉద్దేశించి వాసుదేవ శ్రీకృష్ణుడు తథా తథాభూతం వచనం ఉక్ తథా అంటే అర్థం అలా ఆ విధమైన మాటను అర్జునునికి చెప్పి స్వకం అంటే తనదైన రూపము తనదైన అంటే వసుదేవ గృహే జాతం వసుదేవుని గృహంలో జన్మించినటువంటి రూపము అంటే చతుర్భుజ రూపము మళ్ళీ ద్విభుజ రూపంలోకి వచ్చేయండి మామూలు శ్రీకృష్ణ రూపాన్ని దర్శయామాస దర్శితవా చూపించినా భూయ ఆశ్వాసయామాస ఆశ్వాన్ భేతం ఏనం ఆ విధంగా సౌమ్యమైన రూపాన్ని చూపించి బాగా భయపడిపోయి ఉన్నటువంటి అర్జునుణ్ణి చక్కగా ఓదార్చుటా అనే పని కూడా పూర్తి చేస్తున్నాడు భూత్వాన సౌమ్య వపు ప్రసన్న దేహ మహాత్మా మహాత్ముడైన శ్రీకృష్ణుడు మళ్ళా ఒరిజినల్గా ఉండే సౌమ్యమైన రూపము కలవాడై అర్జునుణ్ణి ఓదార్చి ఆయన యొక్క భయమును పోగొట్టినాడు అర్జున వాచ ఇప్పుడు భయం పోయింది భయం పోతే మళ్ళీ ఉత్సాహంతో అర్జునుడు మాట్లాడుతున్నాడు దృష్వేదమ్మానుషం రూపము చూడండి భయం అయితే ఎప్పుడైతే పోయిందో ఆ పొడుగాటి ఛందస్సు కూడా వెళ్ళిపోయింది మళ్ళీ ఒరిజినల్ గీత ఛందస్సులోకి వచ్చేసింది సో పెద్ద పెద్ద వాక్యాలు పెద్ద పెద్ద ఛందస్సులు పొడవాటి సమాసాలు అవన్నీ కూడా ఆ హడావిడి శ్లోకాలు కూడా అయిపోయాయి ఒరిజినల్ అశోచ్యానందశోచస్వం అనే సింపుల్ అనుష్టుప్ శ్లోకాలు ఉన్నాయి దాంట్లోకి వచ్చేసాం సో దృష్వేదం మాను సంరూపం తవ సౌమ్యం జనాదన ఇదనీమస్మి సంవృత్ సచేత ప్రకృతి గత హే శ్రీకృష్ణ జనార్దన జనార్దన అంటే అర్ధ అంటే పీడించువాడు జనులను పీడించువాడు జనులను అంటే దుష్టజనులను పీడించువాడు ఇబ్బంది పెట్టువాడు కష్టపెట్టువాడు దుష్టజనులను కష్టపెడతాడు అంటే పాపం చేసిన వాడికి పాపఫలాన్ని ఇస్తాడు అని అభిప్రాయం సో జనార్దన అని ఒక అర్థం ఇంకా ఏవో ఒక అర్థాలు కూడా ఉంటాయి మనం చూసి ఉన్నాము సో ఇదానీ ఇదం మానుషం రూపం దృష్ణ తవ ఇంతవరకు నీవు విశ్వరూపాన్ని చూపించావు ఇప్పుడు మళ్ళీ మనుష్య రూపంగా ఉన్నావు ఈ రూపాన్ని చూసి సౌమ్యం పైగా సౌమ్యం కూడా అంటే చూడటానికి ఉల్లాసము కలిగించే మనుష్య రూపము నీవు మళ్ళీ ఉన్నావు రోజుగా ఈ రూపాన్ని చూసి ఇప్పుడు నేను కుదుటబడ్డాను ఇదానీ వస్తు సంవృత్త నేను అయినాను ఏమిటయ్యాను సచేత కుదుటబడిన హృదయము గలవాడను అయినాను ఇంకా ఏమి ప్రకృతింగత నా ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటి ఉత్సాహము ఉల్లాసము ప్రేమ ధైర్యము సాహసము ఇవన్నీ అర్జునుని యొక్క ఒరిజినల్ లక్షణాలు ఈ విశ్వరూపాన్ని చూసి జడుచుకునేప్పటికీ అవన్నీ పోయి ఆ భయం ఒక్కటే ఉండిపోయింది ఎప్పుడైతే భయం అయితే పోయిందో మళ్ళీ ఆ సద్గుణాలన్నీ వెనక్కి వాపస్ వచ్చేసాయి నేను మళ్ళీ మామూలు మనిషిని అయినాను హృదయము కుటుతబడింది సచేత ప్రకృతింగత మామూలు అర్జునుని అయినాను అని పాపం ఆయన సంతోషపడ్డాడు గురువు సుభాష్యం దృష్వా ఇదం మానుషం రూపం అది ఈ మనుష్య రూపం ఎటువంటి మనుష్య రూపం అది మత్సఖం ప్రసన్నం అది అటువంటి రూపం ప్రసన్నమైన రూపం చూడడానికి ఉల్లాసాన్ని కలిగించే రూపం నేను స్నేహం చేసిన రూపము మత్సఖం ఇప్పుడు ఈశ్వరుని యొక్క రూపానికి సామీప్యే నాధికార అంటారు అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి సూర్యుడు అలా దూరంగా ఉండి అండం పెడితే బాగుంటుంది తప్ప ఆయన కొంచెం దగ్గరికి వచ్చాడంటే వీడు కష్టంలో పడిపోతాడు దగ్గరికి రావడానికి హక్కు లేదు ఇప్పుడు తల్లి ఉందనుకోండి టీచరు ఉన్నాడు తల్లి ఉన్నాడు టీచరు తల్లి ఈ కేజీ కేజీ స్టూడెంట్కి ఉంటారు పిల్లలు ఉంటారు కేజీ వన్ కేజీ వాడు ఒక ఉంటాడు అప్పుడే కేజీ వన్లో చదువుతూ ఉంటాడు కిండర్ గార్టెన్ వన్ వాడి బరువే ఓ కేజీ ఉంటుంది కిండర్ గార్టెన్ టూ ఇంకా టూ కేజీస్ ఉండడు కిండర్ గార్టెడ్ టూ తర్వాత ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఆ టీచర్లు ఉంటారు ఆ టీచర్లు ఈ మధ్యని కొంచెం బెత్తాలో లేవు కానీ పూర్వం చేతిలో బెత్తం వండుతుంది పెట్టుకుని ఏ ఫర్ యాపిల్ బి ఫర్ సంథింగ్ అని వీడు టీచరు టీచర్ అంటే భయపడి దూరంగా కూర్చుంటాడు ఆ దిక్కు దిక్కు చూస్తాడు టీచర్ అదే తల్లంటే వెళ్ళి మీదపడి ఒళ్ళో కూర్చుంటాడు సో అదేవిధంగా ఆ శ్రీకృష్ణు యొక్క విశ్వరూపాన్ని చూసి అర్జునుడు జడుచుకుని దూరంగా కానీ ఇప్పుడు ఆ సౌమ్యమైన రూపాన్ని చూసి దగ్గరికి వచ్చాడు కనుక ఇప్పుడు రెండూ ఈశ్వరుల యొక్క రూపములే కానీ దగ్గరికి వెళ్ళదగ్గ రూపము ఒకటి దూరంగా ఉండి దండం పెట్టదగిన రూపము మరొకటి ఇప్పుడు ఫ్లవర్ అండ్ ఫైర్ అంట పువ్వు అగ్ని నిప్పు పువ్వులు అనుకోండి దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుని అలా స్పృశించి అఘ్రాణించి ఆ విధంగా ఆ రూపాన్ని మనం ఎంజాయ్ చేస్తాం అదే ఫైర్ ఉందనుకోండి కేర్ఫుల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంది దూరంగా నిలబడి ఫైర్ కదా అని ఊరికే ఈ చేసేప్పుడు కూడా చిన్న మంట పెట్టుకున్నాయి వేది అది చిన్నదిగా కట్టుకుని దాంట్లో చిన్న ఫైట్ పెట్టుకుని అది నెయ్యేది కూడా చెంచాలతో కొద్దిగా మంత్రంలో చూపించాలి మంత్రం స్పష్టంగా సుస్వరంగా మంత్రం చెప్పడం విధి తేడా రాకుండా చేయడమే చేయాలి తప్ప మంత్రాన్ని కాదు మంత్రం ఏదో లొల్లి పెట్టినట్టు ఉంటుంది తప్ప ఏం చెప్తున్నాడో తెలీదు పెద్ద మంట పెట్టడం పెద్ద మంట పెడితే మీరు చిన్న చిన్న సురుక్కు చాలదు మావిడాకుని ఇలా మంట పెట్టి ఆ సురుక్కు సులభం చాలదు ఇంత బొడుగు కట్టే ఒకటి సంపాదించి దానికి చెట్టు దీనిని బట్టి ఇలా పోస్తూ ఉంటాం అలా పోయడం ఎందుకంటే దగ్గరికి దగ్గరికి వెళ్తే మంట పెద్దదైపోతే దగ్గరికి వెళ్ళలేండి అలాగా అలా అక్కర్లేదు అలా చేసినట్లయితే ఏమిటవుతుంది అందులో ముఖ్యంగా వ్యాసంకాలంలో హోమాలజీ చేస్తుంటే వేడి ఎక్కువైపోయి శరీరానికి అనారోగ్యం చేస్తుంది ముందు తత్కాలం చాలా క్లేశాన్ని పడాల్సి ఉంటుంది పై పైగా ఏవో పందిళ్ళు అవి వేసి ఆ తాటాకు పందిళ్ళు అవి వేసి హోమాలు అవి చేశారనుకోండి అదేదైనా అంటుకుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హాని కలుగుతుంది అలా ఏ అనేక కాబట్టి ఊకే ఫైర్ దగ్గరకి దూరంగా నిలబడిదండి అంటే ఫైర్ దూరంగా ఫ్లవర్ దగ్గర రెండు ఈశ్వరుల రూపాలు ఫైర్ ఈజ్ గాడ్ ఫ్లవర్ ఈజ్ ఆల్సో గాడ్ ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అలా ఉంది అంతకుముందు చూసింది ఫాయర్ ఇప్పుడు కనపడుతున్నది ఫ్లవర్ అలావర్ విశ్వరూపం ఎప్పుడూ కూడా ధోరణించాలన్నాడు శ్రీకృష్ణ రూపము దగ్గరికి వెళ్ళి కౌగులించుకోదగ్గ రూపము అదే ఆ తేడా ఆ తేడాని అర్జునుడు తన అనుభవ రూపంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు నా యొక్క మిత్రుని రూపం ఇది ప్రసన్నమైన రూపము తవా సౌమ్యం సౌమ్యం అంటే సోమా నుంచి వచ్చింది ఇప్పుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు ఉంటే మీరు పైకి తలెత్తి ఎంతసేపైనా చూడొచ్చు ఇంజే అదే సూర్యుడికేసి తలెత్తి చూడండి అసలు కళ్ళకి కూడా హాని అంచేత సోమా సోముడు చంద్రుడెల్లాగా ప్రియదర్శనుడో అలా చూడ్డానికి ఉల్లాసం కలిగించేటువంటి రూపాన్ని సౌమ్యమైన రూపము సౌమ్యం సో అటువంటి సౌమ్యమైన రూపాన్ని నేను చూస్తున్నాను హే జనార్దన ఇదానీ అధునా అంటే ఇప్పుడు ఇప్పుడు కూర్చోబడ్డారు అస్మి సంవృక్త సంజాత నేను అయినాను నేను ఆ విధంగా అయినాను ఏమిటయ్యాడు కిం ఏమిటయ్యాడు సచేత ప్రసన్న చిత్త కుదుటబడిన హృదయము గలవాడను అయినాను ఇంకా ఏమైనాడు ప్రకృతి స్వభావం గతహ అస్మి నా ఒరిజినల్ స్టేటస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఒరిజినల్గా శ్రీకృష్ణుడు అంటే ప్రేమ చనువు తప్ప భయం అన్నది లేదుగా సో ఒరిజినల్గా ఎలాగా నేను ఉండేవాణో ఇప్పుడు మళ్ళీ అదే స్థితిని నా స్వ స్వస్థితిని పొందినా మంచి శ్రీభగవానువాచ దాని మీద శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు సుదూర్దర్శమిదను రూపం దృష్టవానసి ఎన్మమా దేవా అప్య రూప నిత్యం దర్శనకాంక్షిణ శ్రీకృష్ణుని మనస్సు ప్రసన్న అర్జునుడి మనస్సు ప్రసన్నమైనది ఆ ప్రసన్నతకి మరింత గాఢతను కల్పిస్తూ అంటే మరింత ప్రసన్నత కలిగే విధంగా శ్రీకృష్ణుడు కొంత స్థుతి చేసుకున్నాడు స్థుతిస్తున్నాడు దేన్ని ఆ రూపాన్ని నువ్వేం సామాన్యుడు కదయో భయపడ్డ మాట వాస్తవమే భయమైతే కానీ ఆ భయం మాట పక్కన పెడితే నీవు చూసిన రూపం మటుకు మళ్ళీ ఎవ్వరూ చూడలేనటువంటి రూపాన్ని అత్యద్భుతమైన రూపం చూశావు కాదండి చూసినప్పుడు భయపడ్డానని ఉనికిపోయాను భయంతో పోలే భయపడితే భయపడ్డావు కానీ చూసిన రూపం చాలా గొప్పది అంటే ఆ కోలే మంచిది భయం అనే ఉన్నా గొప్ప రూపాన్ని చూశాననే ఒక పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి అర్జునుడు మరింత ప్రసన్నుడు అవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా అర్జునుడిని ప్రసన్నుని చేస్తూ శ్రీకృష్ణుడు రూపాన్ని స్థుతిస్తున్నాడు సో మమయతు రూపం దృష్టవాన్ అసి నా యొక్క ఏ విశ్వరూపాన్ని అయితే నీవు చూసినావో ఇదం ఈ రూపము సుదూర్దర్శనం మిక్కిలి చూడశక్యము కానీ ఎవరు పడితే వాళ్ళు చూడలేరు ఎంత పుణ్యం చేసినా కూడా ఆ రూపం చూడడం సంభవం కాదు కేవలము ఈశ్వరుని యొక్క కృప ఉంటే మాత్రమే ఆ రూపాన్ని మనం చూడగలుగుతాము ఇప్పుడు దీంట్లో కూడా రెండు పద్ధతులు ఉంటాయి కొంతమంది ఎలా ఉంటారంటే మేము గొప్ప గొప్ప కర్మలను చేసి మహాపుణ్యాన్ని సంపాదించి జీవితంలో ఘనకార్యాలను చేస్తాము అని నేను కర్తను ఆ కర్తృత్వాభిమానంలో ఎంతటి ఘనకార్యానైనా సరే నేను కర్మ ద్వారా సాధించగలుగుతాను నేను గాయత్రి లక్ష గాయత్రి చేసి గొప్ప శక్తిని పొందుతాను సిద్ధిని పొందుతాను ఇది పొందుతాను అది పొందుతాను ఈ ఉపాసన చేస్తాను ఆ ఉపాసన చేస్తాను చేశాను చేస్తాను చేస్తున్నాను చాలా ఘనకార్యాలు చేయగలను అమ్మ పలుకుతుంది నాకు అమ్మ పలుకుతుంది కాబట్టి రెండు మార్చిలో మా ఆరోగ్యం ఉంటుంది అని వీడు అడుగుతాడు వీడికి మార్చి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు తింటున్నట్టుగా అసందర్భమైన తిండి తింటే ఏవి బాగుంటుంది ఆరోగ్యంగా మంచి ఆరోగ్యకరమైనప్పుడు పౌష్టికాహారం తీసుకుంటూ ఎక్సర్సైజ్లోని బాగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అలా చెప్పద్దు అలా చెప్పదు రెండు వేల పద్నాలుగు మార్చిలో నీ ఆరోగ్యమా ఓకే నీ పేరు ఏమిటి పేరు ఎందుకు నా చెప్పు పేరు చెప్పు ఎప్పుడు కుట్టావు పుట్టిన తేదీ కుట్టిన తేదీలో ఏం చేస్తాడండి వీడు ఇప్పుడు మనుషులు చూసుకోవాలి రెండు వేల ఆరోగ్యం గురించి చెప్పాలి కానీ పుట్టిన తేదీని బట్టి ఉంటుందా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ వయస్సు ఎందుకని అడుగుతాడు ఏదో బేసిస్ కోసం అడుగుతాడు ఆ ఎనాటమీ కోసం అడుగుతాడు తప్ప మరో దానికోసం కాదు కాదు అంటే పలానా అప్పుడు పుట్టావు వీడు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో ఎలా చెప్తాడంటే అమ్మ అమ్మ పలుకుతుంది అమ్మ అమ్మ పలుకుతుంది వీడు అమ్మను అలా పలికిస్తాడు అయితే ఆ అమ్మ పలికింది వాడి చెవిలో పలికింది నీ ఆరోగ్యం బాగుంటుంది అని ఒకప్పుడు ఏం చెప్పడు మాట్లాడుకూరుతున్నాడు నేను అడిగాను ఏమన్నా ప్రశ్నలకి సమాధానం చెప్తానని కదా బోర్డు అది పెట్టాడు ఇప్పుడు చెప్పడేవి అని అడిగాను నేను అడిగితే అమ్మ పలకట్లేదు ఈ రోజుకి రేపు పలుకుతుంది ఏ అమ్మకేమైంది అమ్మ పలకచ్చు కదా సో ఇదంతా కూడా నిన్న నాకు ఎవరో పత్రిక ఇచ్చారు ఆధ్యాత్మిక మాస ఇచ్చారు సరే ఖాళీగా ఉన్నాను స్టేజ్ ఎప్పుడు ఆ పేజీలు తిరిగేస్తే శృంగేరి జగద్గురువులో వ్యాసం రాశా దాంట్లో చాలా బాగుంది ఆ వ్యాసం ఆనందంగా ఆ వ్యాసంతో కొన్ని పేజీ తిప్పితే ఇగో ఇదే అడ్వర్టైజ్మెంట్ అమ్మ పలుకుతుంది వంద రూపాయలు ఫీజు ఇంకో పేజీ తిప్పితే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు వంద రూపాయలు వంద గవ్వలు ఐదు రూపాయలు వాటి పేరు ఎలా పెట్టాడు చూడండి గవ్వ అంటే యూస్లెస్ ఐటమ్ గవ్వ అంటే ఏమిటండి ఎందుకు పనికిరాని దాన్నే గవ్వ అంటారు యూస్లెస్ ఐటెం ఏదో పురుగు ఉంది దాంట్లోనూ ఆ పురుగు చచ్చిపోయింది ఆ షెల్ మిలిగింది షెల్కి మిలిగే ఉంటుంది మీన్స్ షెల్ యూస్లెస్ ఐటమ్ కానీ లక్ష్మీ గవ్వలు అంటాడు అనేప్పటికీ దానికి ఇటు ప్రైస్ సో వంద గవ్వలు ఇవ్వడు పది గవ్వలు పది గవ్వలు లక్ష్మీ గవ్వలు ఐదు ఎందుకీ ఇప్పుడు లక్ష్మీ గవ్వలు ఎందుకు ఎవరైతే లక్ష్మీ గవ్వలు దగ్గర పెట్టుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి చాలా గొప్పగా అనుగ్రహిస్తుంది మీరు ఒక గవ్వ తీసి జేబులో పెట్టుకుని ప్రయాణం చేసినట్టయితే మీకు డబ్బు ఖర్చు డబ్బు అంతా కూడా బాగా కలిసి ఎక్కడ ఏ ప్రయాణం చేసినా కూడా ఈ గవ్వ ఒకటి జేబులో పెట్టుకోవాలి పది గవ్వలు ఐదు వందల ఇది ఇంకో అడ్వర్టైజ్మెంట్ అండి ఏమిటి ఇది ఆధ్యాత్మికం సో ఈ రకంగా సమాజము ఈ మతాన్ని చాలా లేఖిగా తయారు వాతావరణం మనకు కనపడుతుంది చాలా దురదృష్టం ఎందుకు ఈ మాట ఎందుకు ఎందుకో చెప్పారు సమ్ డైగ్రషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ సో సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసి ఎన్మమా నేను చూసినటువంటి ఆ విశ్వరూపం ఏదైతే భయపడితే భయపడ్డ మాట వాస్తవమే కానీ సామాన్యులెవరూ కూడా ఆ విశ్వరూపాన్ని చూడలేరు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మనము మన కర్తృత్వం చేత నేను తపస్సు చేసి సాధిస్తాను నాకు సిద్ధి ఉన్నది నాకు అమ్మ పొలుగుతుంది నాకు దేవుడు పలుకుతాడు అని ఈ రకంగా అదంతా కూడా అహంకారంలోకే వస్తుంది స్పిరిచువల్ ఈగో అంట అటువంటి ఈగోతోటి రూపం దర్శించటం కుదరదు ఈగోని పూర్తిగా అహంకారాన్ని పూర్తిగా విడనాడి పూర్ణమైన భక్తితో ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి పవిత్రమైన హృదయము కలిగిన జిజ్ఞాసువైన అర్జునుని వంటి సద్గుణ సంపన్నుడు మాత్రమే సకల జగత్తును ఈశ్వరుని యొక్క విభూతిగా దర్శించగలుగుతాడు అదే విశ్వరూప సందర్శనమనగా మంచిది దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనాకాంక్షణ ఈ విశ్వరూప దర్శనం ఎంత గొప్పదంటే అర్జునుడిని బాగా ఓదారుస్తున్నాడు దేవతలు కూడా ప్రతిరో నిత్యము ఇలాంటి రూపాన్ని దర్శించాలని కోరుకుంటూ ఉంటాడు అంటే వాళ్ళకు కూడా ఆ రూపము దర్శించుట శక్యము కానే కాదు అంతటి గొప్ప రూపాన్ని నీవు దర్శించినా వస్తున్నా అని అర్జును బాగా ప్రసన్నులు చేసే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేస్తూ ఉన్నాడు భాష్యము సుదూర్దర్శం సుష్ఠు దుఃఖేన దర్శనం అసదర్ దర్శం ఇది ఒక సంస్కృత ప్రయోగం సంస్కృతంలో అదుస్ అనే ఉపసర్గతో ప్రయోగం చేస్తారు దుస్తరము అంటారు దుస్తరము అంటే మామూలుగా దానికి తెలుగులో అనువాదం చేయాలంటే తరించుట శక్యము కాదు అని అనువాసం చేస్తారు తరించుట శక్యము కాదు అనే చేసేస్తారు కానీ మీరు సంస్కృత భాషలో దానికి విగ్రహవాక్యాన్ని పరిశీలిస్తే దుఃఖేన తర్టుము శక్యతే ఇది దుస్త చాలా కష్టపడి తరించుట సంభవము అని అర్థం సో దాన్ని చాలా కష్టపడితే దాటుట సంభవమే అని అర్థం కాబట్టి కానీ దాని స్పిరిట్ ఏమిటంటే దాటుట సంభవము కాదు అని అది స్పిరిట్ దాని మీనింగ్ అలా వస్తుంది లక్షణార్థం అలా వస్తుంది వాచ్యార్థం ఏమిటి దుఃఖము చేత మాత్రమే దాటగలుగుతారు దుఃఖం అంటే చాలా కష్టపడి మాత్రమే దాటగలుగుతారు అని అర్థం ఆ పదాన్ని దాని స్పిరిట్ ఏమిటంటే చాలా కష్టపడి దాటుతారు అంటే చాలామంది దాటమే లేదు కాబట్టి దాటుతే శత్యము కాదు అని అర్థం మనం చెప్పుకుంటాం కాబట్టి దాని అటువంటి ప్రయోగం సంస్కృతంలో చాలా విలక్షణంగా ఉంటుంది దుస్తరం దుశ్శకం దానిని సంపాదించుట సంభవము కాదు అని అర్థం చెప్పేస్తారు కానీ చాలా కష్టపడితే సంపాదించగలుగుతావు అని అర్థం దుర్దర్శం చూచుట శక్యము కాదు కానీ చాలా కష్టపడితే చూడగలుగుతావు ఆ ప్రయోగం యొక్క లక్షణం ఇదం రూపం దృష్టవానసి ఎత్ మో ఏ రూపాన్ని ఏ రూపాన్ని నీవు చూసి ఉన్నావో విశ్వరూపాన్ని దానిని చూచుట చాలా కఠినమైన విషయము దేవా అేవతలు కూడా అస మమ రూప ఈ నా రూపమును నిత్యం సర్వదా దర్శనకాంక్షిణ నిత్యము అంటే సర్వదా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు ఎప్పుడూ చూస్తూ ఉంటారని కాదు ఎప్పుడూ కోరుకుంటారు ఆ రూపం చూడలేకపోతున్నా ఉండే ఎప్పుడైనా చూస్తే అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అటువంటి అద్భుతమైన రూపాన్ని హే అర్జున నేను చూడగలిగినావు దర్శనే సవహ అపి నత్వమివ దృష్టవంత వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు కాని నీవు చూసినట్టుగా వాళ్ళు చూడలేరు చూడలేకపోయారు ఎంతవరకు చూడలేదు న్రక్ష్యంతి చా ఈ చూస్తారనేటువంటి భరోసా కూడా ఏమీ లేదు ఇది అభిప్రాయ అని అభిప్రాయం అని ఆ రూపములను దర్శించుట అనేది చాలా గొప్ప విషయమని అర్జునుని యొక్క భాగ్యాన్ని శ్రీకృష్ణుడు స్తుంచినాడు నాహం వేదై న తపసా నేజ్యయా శక్యవ విధో ద్రష్ు దృష్టవానసి మాం యథా ఎందుకని దేవతలు కూడా చూడలేకపోవడం ఎందుకని అదే అవతారి అకస్మాత్ ఎందువల్లనగా దేవతలు కూడా ఎందుకు చూడలేకపోతున్నారంటే దేవతలంటే ఎవరు జీవులే ఎటువంటి జీవులు వేదాన్ని చదివి యజ్ఞాలు చేసి స్వర్గానికి వెళ్ళిన జీవులు వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు ఎందుకని ఎందుకంటే అహం వేదై ఏం విధ ద్రష్టం నశక్యమని చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు వేదములను అధ్యయనం చేయుటచే ఈ విధమైన విశ్వరూపముగా నన్ను దర్శించుట శక్యము కాదు అంటే వేదాలని తీసిపారేసినట్లయిందా అవు ఇది నేను చెప్పాను మహింగా ఇది వేదములు మంచివా గొప్పవా చెప్పే టాపిక్ కాదు ఇది విశ్వరూపమును స్థుతించే టాపిక్ ఎలా స్ఫుతించాలి ఎప్పుడో డైమండ్ ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చినా ఈ డైమండ్ రాదు కోటి రూపాయలు దీని ముందు తక్కువ అని చెప్తారు అంటే అది కోటి రూపాయలను తక్కువ చేస్తున్నట్ట డైమండ్ను ఎక్కువ చేస్తున్నట్ట డైమండ్ యొక్క స్థుతి కోటి రూపాయలు విలువలేనివి వ్యర్థము అని కాదు అయితే పోనీ అది ఏవిలో ఉన్న రూపాయలు అవ్విడ్ అని అలాగా అది కాదు డైమండ్ గొప్పదే అని అలాగే విశ్వరూప దర్శనం సాక్షాత్తు ఆత్మసాక్షాత్కారము పొందిన వారికి మాత్రమే జగత్తంతా ఈశ్వరుడిగా దర్శనమిస్తుంది జీవన్ముక్తులు అయిపోతారు అంత గొప్పది కేవలము వేదాలని వల్లించినంత మాత్రాన ఆ దర్శనము లభ్యము కాదు కొని తపస్సు చేస్తే తపస్సు చేస్తే వేదము మీకు వేదము యొక్క రహస్యత్తంగా తేవతా నిరూపక వేదమంటే వేదము అగ్ని వరుణుడు ఇంద్రుడు చంద్రుడు మిత్రుడు ఊష ఎట్సెట్రా ఎట్సెట్రా అనేక మంది దేవతలు ఉంటారు ఆ దేవతలను వారి మహిమలను నిరూపించేటువంటి మంత్రభాగానికి వేదము ఉంటుంది వైదిక సూక్తమని చెప్పిన పుస్తకం దాంట్లో దేవతలు ఉంటారు అగ్ని సూక్తము వరుణ సూక్తము ఇంద్ర సూక్తము దుర్గా సూక్తం మేధా సూక్తం భాగ్యసూక్తం శ్రీ సూక్తం భూసూక్తం వేదము అంటే తేవతా నిరూపక అది వేదము యొక్క లక్షణం ఇంకా తపస్సు తపస్సు చేత ఇట్టి రూపమును దర్శించటం శక్యము కాదు తపస్సు అంటే ఏమిటండి తపస్సు అంతఃకరణ శుద్ధి ప్రధానమైన ప్రయత్నం శుద్ధి ప్రధానంగా ఉంటుంది అంతఃకరణానికి శుద్ధి కలిగించడానికి ఉపయోగపడుతుంది తప్ప తపస్సు తపస్సు ఏవేవో కొత్త కొత్త రూపాల్ని దర్శించటం దాని యొక్క తాత్పర్యం కాదే కాదు కాబట్టి తపస్సుతోటి ఆ రూపాన్ని దర్శించటం సంభవం కాదు నా దానేనా దానము పుణ్యప్రధానం దానం ఏం చేస్తారంటే పుణ్యం కోసం చేస్తారంటే పుణ్యం ఆ పుణ్యం వల్ల ఈ రూపదర్శనము సంభవము కాదు నా చేజ్యయా ఇజ్య అంటే అగ్ని హో అగ్ని విరేంచి ఆహుతులను అగ్నిలో ఆయా దేవతలకు సమర్పించేటువంటి ఆ రిచువల్ కీ యొక్క కర్మకి ఈ జియా అని పేరు జియా ఇష్టి అన్నా ఒకటే సో జియా దేనికోసము దేవతల కొరకు మీరు హోమం చేసేది దేవతల కొరకు చేస్తారు ఆయా దేవత ఇప్పుడు ఇంద్రయాగం చేశారనుకోండి ఇంద్రుని కొరకు ఇంద్రయాగం చేస్తారు వరుణ యాగము వరుణుని కొరకు నారాయణ యాగము నారాయణుని కొరకు లక్ష్మీ యాగము లక్ష్మి కొరకము సో ఆ విధంగా ఆయా దేవతల కొరకు చేసే దాని పేరే ఇజ్జియా చూడండి ఈ నాలుగింట్లో ఎక్కడా కూడా విశ్వరూపము అంటే విరాట్ లేదు విశ్వరూపము అంటే విరాట్ వేదము తేవతా నిరూపకము ఆయా దేవతలను ప్రతిపాదిస్తుంది దాంట్లో విరాట్ ఎక్కడుంది విరాట్ విరాట్ అంటే సకల దేవతా సమాహార స్వరూపము పుణ్యం దానం చేస్తే పుణ్యం వస్తుంది పుణ్యంలో విరాట్ ఎక్కడది తర్వాత ఈ జీయలో ఆయా దేవతలు ఉంటారు తప్ప విరాట్ కూడా తపస్సు చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది సో తర్వాత విశ్వరూప దర్శనానికి వీటికి యోగ్యత కలిగితే కలగచ్చు కానీ తపస్సు ఇన్ ఇన్ ఇన్ని సెల్ఫ్ విశ్వరూపాన్ని తన ఎందుకు లేదు కాబట్టి వీటి వలన విశ్వరూప దర్శనము కలగదు అని చెప్పుట ఎంతయుక్తియుక్తముగా ఉన్నది ఈరోజు పాఠం పూర్తయిపోయింది నాకు అండ్ పోయింది చాలా ప్రెషర్ పడిపోయింది మైక్ మూలంగా సరైన మైక్ లేకపోతే పాఠం చెప్పే సందర్భం ఉండదు ఒకప్పుడు ఉండేది మంచి బలం ఉండేప్పుడు బలం అంటే త్రోటుకి కూడా బలం ఉండాలి కదా త్రోటు కూడా ఓవర్ యూజ్ అయిపోయి వార్న్ అవుట్ అయిపోయింది నలిగిపోయి ఆ త్రోట్నలా పుష్ చేసి పుష్ చేసి దీంట్లోకి అరిస్తే కానీ మీదాకా చేరాలనే స్థితి ఉండకూడదు మంచిది సో ఈ రకమైన రూపాన్ని నీవే విధంగా చూసావో ఆ రకమైన రూపాన్ని చూడడానికి ఇవి సరిపడదు వాటి విలువ వాటికి వాటి వల్ల లభించే ప్రయోజనం ఏమిటో నేను మీకు మనం చేశాను విశ్వరూప సందర్శనం వాటి వల్ల సాధ్యం కాదు విశ్వరూప సందర్శనం చేయాలంటే సకల జగత్తు ఈశ్వరుని యొక్క రూపమే అని వీడు దర్శించటం అభ్యాసం చేయాలి జగత్తుని ద్వంద్వాలతో దర్శిస్తూ ఉంటాడు వీడు దేహాభిమానం పెట్టుకుని భోగేచ్ఛతో జగత్తును దర్శిస్తాడు భోగేచ్ఛతో మీకు దర్శిస్తే అనుకూలము ప్రతికూలము కనపడతాయి తప్ప ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడో కనపడ మంచిది భాష్యం నా అహం వేదై రుగ్యజుస్సామాథర్వ వేదై చతుర్భి నాలుగు వేదాలని వలించినా కూడా విశ్వరూప సందర్శనం అనేది సాధ్యము కాదు అతి నపస ఉగ్రేణ చాంద్రాయణాదిన సో చాంద్రాయణము మొదలైన కఠినాతి కఠినమైన తపస్సులు ఉంటాయి వాటిని చేసినా కూడా ఇంకెవో ప్రయోజనం సిద్ధించవచ్చునేమో కానీ విశ్వరూప సందర్శనము సంభవము కావు నా దానే గో భూ హిరణ్యాదిిన గోవు భూమి హిరణ్యము హిరణ్యము అంటే బంగారం ఇలాంటి దానాలు ఉండేవి దానాలకి కూడా టైముని బట్టి కాలాన్ని బట్టి దాంట్లో కూడా మార్పు వస్తూ రావాలి కూడా రావాలి కూడా ఇప్పుడు గోవు దానం ఇస్తానంటే ఎవళ్ళు తీసుకోరు ఏదైనా ఓ ల్యాప్టాప్ దానం ఇస్తూ ఉంటే తీసుకుంటాం హెచ్పి ల్యాప్టాప్ విండోస్ సెవెన్ లోడ్ చేసి మీరు దానం చేస్తాం స్వామికి మీరేమన్నా తీసుకుందా ఏ అభ్యంతరం లేదు పోనీ ఐప్యాడ్ మీకు దానం చేద్దాం అనుకుంటున్నాను తీసుకోవడానికి అవకాశం ఉంది నాకెవరిలో ఐప్యాడ్ దానం చేస్తా ఉన్నారు అందులో నేను తీసుకోలేదు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాలాన్ని బట్టి ఉంటుంది మీకు పత్తులాలు బంగారం ఇస్తామంటే బాంబే ఎయిర్పోర్ట్లో వాడు పట్టుకుని అలర్ చేస్తాడు దాన్ని కాబట్టి అలాగే అయ్యేది మన వాళ్ళు కూడా మార్చేశారు ఇప్పుడు గోదానం అంటే ఆ గోదానం అనే స్పిరిట్ ఏమి మిగలేదు ఇంక గోదానం అనేది మిగిలింది వెండి గోవులు వెండితోటి బొమ్మలు గోవు బొమ్మలు చేసి అది ఇస్తాడు దాన్ని వెండి గోవు దా గోదానం అవుతుందా Yeah, suppose there's the no誤火. What will you do with it? They Efita don't feel that you've taken thatnioe after it. She's outside.... One되a a carcessen, floor would look around there. She jeślivisor Tako's face looks down there... సో ఆ విధంగా ఆయన విరించి గోవు ఆవు చూడ ఇచ్చి వాటికి వెళ్ళాలంటే అక్కడికి వాటి వినివీడు కాబట్టి గోదా అప్పట్లో అలా వర్కౌట్ అయ్యేది ఎందుకంటే అందరూ విలేజెస్లో ఉండేవారు అగ్రేరియన్ ఎకానమీ ఉండేది గోవు ఎక్కడో చోట కట్టేస్తే అక్కడ చుట్టూ ఉండేది పెద్ద తాడు వేసి కట్టేస్తే ఆ గడ్డి వేసితో బ్రతికేసి గోవు గడ్డికి ఎప్పుడూ సమస్య ఉండేది ఆ పరిస్థితి వేరు ఆ కాలం నాటి దానాలు ఇవి ఇవి ఈనాడు కొంచెం మార్పులు చేర్పులు చేసుకుని క్యాష్ దానం మంచిది ధనదానం పెర్ఫెక్ట్ వాళ్ళు ఏది కావాల్సి చేసుకుంటారు లేకపోతే ల్యాప్టాప్ ఐపాడ్ ఐ ప్యాడ్ లేకపోతే ఎంపీ లిజనింగ్ డివైస్ ఒకటి ఇవ్వడము అలాగే అలాంటివి ఏమైనా దానమిస్తే వాడుకుంటారు ఎనివే సో గోభూ హిరణ్యాది దానం ఆది శబ్దం చేత ల్యాప్టాప్ ఇత్యాదు గ్రహించవచ్చు నచ ఇజ్జయా యజ్ఞేన పూజయా వా అంటే ఆరాధన యజ అనే ధాతువు నుంచి వచ్చింది యజ సంప్రసారణమైతే ఆ ఇజ్ వస్తుంది సో అది శ్రౌతమైతే యజ్ఞం స్వార్థమైతే పూజ పూజలు చేసి కానీ యజ్ఞాలు చేసి కానీ ఈ విశ్వరూప దర్శనము సంభవము కాదు శక్యవం విధాదర్శత ప్రకారూపించినటువంటి ప్రకారము కలిగిన అంటే ఆ వివరములన్నీ కలిగినటువంటి నా రూపము ద్రష్టము చూచుటకు నశక్య సంభవము కాదు కానీ అర్జునుడు చూశాడు అర్జునుణ్ణి కొంచెం ఆయన ప్రసన్నం చేస్తున్నాడు దృష్టవానసీ నన్ను నీవే విధంగా అయితే చూసినావో ఆ విధంగా చూడాలంటే యజ్ఞాలు దానాలు ఈ వేగి కూడా సరిపడాలి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణశ్చ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యతే శాంతి